ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన తండ్రి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేయి నా దేవ నీకు వందనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం సాయంత్రకాలం మందు ప్రభ ఈ రీతిగా కూడా కొంతకు మీరు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవం మమ్మల్ని దినమంతా నీకు కృపలో భద్రపరిచినవు కాపాడినవు ప్రభ మమ్మల్ని సంరక్షించిన ప్రభ గత సంవత్సరం అంతే కూడా మమ్మల్ని కాపాడి సంవత్సరంలో ప్రభ మమ్మల్ని ప్రవేశపెట్టిన తనే నీకు వదనాలు చెల్లిస్తున్నాం కేబిపిఎం మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి ఒక్క కుటుంబం మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా మీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ మినిస్ట్రీలో ప్రతి ఫ్యామిలీలో ప్రభ సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత మీరు మీకు వదనాలు చెల్లిస్తున్నాం మనం ప్రభా నతంగా గత సంవత్సరం నుంచి నూతన సంవత్సరం తోడుకొని వచ్చినందుకు మీకు వదనాలయ్యా ఎందరికో లేని భాగ్యం ప్రభ మీరు మాకు సాయంత్రకాలం ముందు ప్రభ మా యొక్క ప్రార్థనలో నైవేద్యము వలే సన్నిధిలో ధూపం చేరుటకు ప్రభ కృప చూపించినారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ప్రార్థనను ఆలకించి వాడవు ప్రతి విజ్ఞాపనకు జవాబునిచ్చే దేవుడు నువ్వు జీవం గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ జీవవాకులు వినుటకు ప్రభాన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు మీరు దర్శిస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కృపలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకున్నటకు అర్హత లేని వారం కాని ప్రభ నీ యొక్క గొప్ప ప్రేమను బట్టినా తండ్రి మమ్మల్ని మీరు దర్శిస్తున్నారు ప్రభా మా మధ్యన మీరు సంచరిస్తున్నారు నీకు ఆత్మ చేత మమ్మలందరినీ అభిషేకించినారు ప్రభ వందనాలు చెల్లిస్తున్నాం నీకు రెండంచెల ఖడ్గంను ప్రభ మాకు తండ్రి నీకు వందనాలు నీ వాక్కుతో ప్రభ మేము అతను సేవలు ముందుకు సాగుటకు ఇస్తున్న కృపను కోరికే వందనాలు చెల్లిస్తున్నాం సేవకులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డలందరూ ప్రభ ఎక్కడెక్కడైతే వారి వాక్య పెద్ద ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు ప్రభ ప్రతి అడుగుబిడ్డ స్థలంలో వారిని ప్రభ మీరు గొప్పగా వాడుకుంటున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇక కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ పరిశుద్ధాత్మ అభిషేకం చేత ముందుకు సాగుటకు సహాయం చేయండి అంతరంగం అందు ప్రభా శుద్ధీకరణకు చేసుకున్నట్టుకు మీకు మీకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభ మాలోని ఆయాసకరమైన క్రియలను తీసివేసి ప్రభ మీకు ఇష్టం లేని కూడా ప్రభ తీసివేసి మమ్మల్ని బలపరచమని భద్రపరచమని నీకు రాగడకు సిద్ధపరచమని ప్రభ సంపూర్ణంగా అతన్ని సమర్పణతో ఇక సేవల ముందుకు సాగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడు సజీవుడమైన దేవాన్నికి వదనాలు తెలిస్తున్నాం నా శూర కార్యములు గంభీర కార్యములు చేయబడవు ప్రభ నతని నీ గొప్ప స్వరముతో మాత మాట్లాడే దేవుడని వలనాలయ్యా ప్రతి బిడ్డను ప్రభన తండ్రి ఒక వాక్కు చేత బలపరచండి ఇక గ్రంథంలోని ప్రభ ఇంకా అంతరంగంలో ప్రభ ఇంకా ఎన్ని గొప్ప కారణం చూడాలనో వినాలనో మాకు బుద్ధికి చాలానేంతగా ప్రభ అంత జ్ఞానం మాకు దయచేయండి నాయన ప్రభుత్వ తండ్రి ఎన్నో థింగ్స్ ప్రభాని యొక్క వాక్యం దాగి ఉన్నాయి ప్రభా మేము వాటి తెలుసుకోవాలి తండ్రి ఆ ఆత్మీయ ఉత్సాహం మాకు ప్రతి దయచేయండి ప్రభా వాక్యం చెబుతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నువ్వు ప్రభ్రపరచుకోండి ముద్రించమని ప్రార్థిస్తున్నావు నా ప్రభుడవు నా విమోచకుడు సాక్షి బిడులుగా మమ్మల్ని దేవుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రబ సాక్ష్యము అనేకులకు ప్రభును అతన్ని మార్పుని కలుగు చేయాలని నీకు గొప్ప కార్యములలో ప్రభ మాతో ప్రవచన రీతిగా దర్శన రీతిగా కలల రూపంలో మాట్లాడుతున్న దేవుడు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు మేము ఏ సమయంలో బలహీన ఆ సమయంలో మీరు మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీకు వదనాలు ప్రార్థనలు ఇలా చేయాల నేర్పించిన దేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త కార్యములను ప్రభా గంభీరంగా చెల్లించే వాడవు మహిమలో నివసించేనా ఏసయ్య నీకు న తండ్రి అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన నా మమలందని మమ్మల్ందరినీ ప్రభ నిశ్చితంగా పరిశీలించిన దేవుడవునైనా న్రి మా నీ అందు ప్రభ మరి ఏ చీకటి లేదు నాయన ప్రభ మాలోనున్నటువంటి చీకటిని పారద్రోళి నీ యొక్క వెలుగుతో మమ్మల్ని ప్రకాశింపచేసిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అంత ప్రభ మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ ఏసయ సర్వశక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కేథరిన్ సిస్టర్ స్వరాజ్ బ్రదర్ ఉన్నారా రెడీగా హైదరాబాద్ సార్ మీ ధనము నీ ఘనము ప్రభుయేసు దశమా బాధముని వినువా ని గలము ప్రభుయేసు మీ దశ మా బగమునియ విను వా దశ మా బాగమునియా వినూదివా దరలో దన ధాన్యమున నియగా కరుణీ చి కాపాడిక్షీంపగా రలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రాక్షిపగా పరలోకనాదుండు నీకీయగా మరియేసుకురకీయ వినుభీవా పరలోకనాదు నీకీయగా మరియేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభుయేసు నీ దశ మా భాగముని వినుదీతువ పాడి పంటలు ప్రభువు నీకీయదూడు గుడ్డలు నీకు దయచేయదా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయద వేడంగ ప్రభుయేసునామాంబును గడువేల ప్రభుకీయను ప్రేస్తవా వేడంగ ప్రభుయేసునామాంబును గడువేల ప్రభు కీయనో క్రైస్తవాదనము నీ గణము ప్రభుయేసు నీ దశమా భాగముని వెనుదీతు వెనుదీతు వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించ ప్రభు నీకు ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించ ప్రభు నీకు ఉచిత అంబుగా వెలిగించ ధర పైన ప్రభునామము కొలది ప్రభును కర్పీ పవా వెలిగించ ధరపై ప్రభునామము కలిమి కోది ప్రభు నా కర్పే పద నిదనము నిగనము ప్రభుయేసు నిదశమాగము వినుదితు విను కలిగీంచ సకలాంబు సామ్రోదిగా తొలగి ఫలు బాగా భరిత కలిగీంచ సకలంబు సా్రోదిగా తొలగి ఫలు సువే తెలువంగ ప్రభు కీయ బలియాయ పాపములకే సువే తెలు ప్రభు కీయనము నిగనము ప్రభుయేసు నిశమాభాగముని వినూతు అందరికి ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఆన్లైన్ స్కై లో వాక్యం అందించడానికి మనకు స్వప్న సిస్టర్ రెడీగా ఉన్నారు భ మరి మాతో అందరితో మాట్లాడిన ప్రభావ మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందన ఇభ స్తోత్రం తల్లినైనా దేవా ప్రభావ మరి వాక్యం మేము ప్రకటిస్తున్నగా ప్రభావ ధ్యానిస్తున్నగానే ఒక పరిశుధాత్మ మాకు దయచేసి ప్రభా అయా నా తని పోగం ఒక జ్ఞానం దయచేది మనం వేడుకుంటున్నాం తని భగం వాక్యం పోగొతని నైనా పోగం మరినైనా మేము అజీవితం నాని నడుచుటపో అందరితో మరలా మాట్లాడమని వేడిపించుతండి అయా తన్ని పో సమయం అంత ఎక్కతని అయాన్ని పాదల సన్నిసి మేము చర్చించుకుంటున్నాం ఈసూ పోతని ఈ సమయం ఇచ్చినందుకు వందల దేవాతని వేరే మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడిపించిన తండ్రి అమ్మాయిని ఆదికాండము మొదటి అధ్యాయం ఆది నాలుగో అధ్యాయం కాదు ఇలా ఇక్కడ ఏమంటున్నట్టే దేవుడు ఆది కాల్ నాలుగో వచ్చంలో నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా అయితే చూడండి ఇక్కడ ఆరో వచనంలో మనం చూసుకుంటే నీ దేవుడు ఏబిలో ఇక్కడ కయంతో మాట్లాడుతున్నాడంటే యహోవ కయంతో ఏమంటున్నాంటే చూడండి ఆరో వచనంలో నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యహోవ కయన్తో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేవి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడ వాకిట పాపం కూర్చుని నీ ఎడలా దానికి వాంచా కడుగును నీవు దానిని ఎలుదు అని నన్ను ఇది చూడండి దేవుడు ఏం ఎవరైనా సత్క్రియ చేయకపోతే వాళ్ళు సత్క్రియ చేయలేని వాళ్ళ ముఖం ఎట్లుంటది అంటే వాళ్ళు ముఖము చిన్న పుచ్చుకొని ఉంటారంట అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే సత్క్రియ చేయని ఎడలా అంటే దేవుడి సరిలో ముఖము ఎత్తుకొనలేడంట చూడండి మనుషులు సత్క్రియ చేయనివ్వాలంటే దేవుని సన్నిధం మొక్కము వెతుకొని ప్రార్థించలేదు దేవుని సన్నిధం అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నావు ఒకవేళ నువ్వు చేస్తే కదా ఎట్లుంటది సత్క్రియ చేసిన ఎడలా ఆ నీ చెయ్యని ఎడల అంట నువ్వు పాపం వాకిట పొచ్చి ఉంటుందంట కదా అయితే చూడండి ఆ పాపానికి వాంచ కలుగుతుంది అప్పుడు అది ఏం చేస్తుందంట ఏడుతుందంట మనుషులను వెళ్తుందంట పాపము అని చెప్తున్నాడు దేవుడికి అయితే ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు ఇక్కడ ఏమర్థమైందంటే చూడండి సత్క్రియ ఉంది దూష్క్రియలు చేయ దూష్క్రియ కూడా ఉంది అనమాట కదా చూసి ఇక్కడ వాక్యం అనేది సత్క్రియ ఉంది దూష్క్రియ ఉంది అయితే సత్క్రియ చేసిన వాడు దేవుని తల ఎత్తుకుని ప్రార్థిస్తాడు తన బలి దేవునికి అర్పిస్తాడు అర్పించగలుగుతాడు కానీ ఈ యొక్క సత్క్రియ లేనివాడు దేని దగ్గర నిలబడలేడు బలి దేవునికి అర్పించలేడు అనమాట అయితే ఎవరైనా దేవునికి ఒక బలి అర్పించాలంటే ఎట్లా ఉండాలంటే సత్క్రియ కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు అయితే చూడండి మనం ఏ ఏం బలి అర్పిస్తున్నాం దేవునికి కదా ప్రతిరోజు ప్రార్థన బలి కదా అర్పిస్తున్నాం దేవునికి చూడండి అయితే ఆ ప్రార్థన బలి మనం చేసినాం ఎట్లా దేవునికి అర్పిస్తున్నాము సత్క్రియ కలిగినామా మనం సత్ప్రవర్తన కలిగినామో అడుగుతున్నాడు దేవుడు అయితే ఒకవేళ అది లేకపోతే సత్క్రిరా లేకుండా దేవునికి బలి అర్పించినా అది వ్యర్థం దేవుడు అయితే సత్క్రియ సత్ప్రవర్తన కలిగి దేవునికంటే మనము బలియోగం జరిగించాలి కదా అప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏమవుతుంది మనకు ఆ ప్రార్థన ఎట్లా ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరాలంటే సత్క్రియ కలిగి ఉండాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు ఒకవేళ సత్క్రియ లేకుండా దేవునికి అర్పిస్తే అది ఎట్లుంటది అది ధూపం వల్లే ఉండదు ధూమం వల్లే ఉంటది అంటే దేవునికి అది ఇష్టంగా ఉండదు అంటుండదు కదా అయితే చూడండి ఎందుకు వ్యక్తి సత్క్రియ చేస్తాడు ఎందుకు దేవుడు దుష్క్రియ కలిగి ఉంటాడు చూడండి అయితే మనము ఆరో అధ్యాయంలోకి వస్తే ఆరో అధ్యాయము అదే ఆది కాండం ఆరో అధ్యాయం నాలుగో వచనంలోకి వారు భూమి మీద నుండి భూమి అయితే చూడండి ఆ దినలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో ఆరులో ఆ ఐదవ అధ్యాయం వచనంలో నరులు చెడు తనము భూమి గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతే ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియో యహి దాని దా తాను భూమి మీద నరులను చేసినందుకు యహా సంతాపండి తన హృదయములో నొచ్చుకునను చూడండి ఎందుకు మనిషిలో సత్క్రియ ఉన్న దు కలిగి ఉంటాడు నరుల హృదయం అంట చెడుతనం నరుల హృదయం నరులు చెడుతనంతో ఉన్నారంట ఈ భూమి మీద ఎల్లప్పుడంట కేవలము వారు ఆ వాళ్ళ ఊహ అంతే అంట ఎల్లప్పుడు కేవలం చెడ్డదని అంటున్నాడు దేవుడు వాళ్ళ తలంపులు వాళ్ళ ఊహ అంత ఎట్లుందంట వారి హృదయము ఒక తలంపులని ఊహ అంతే చెడ్డదే ఉన్నదంట అందుకే వాడు ఎట్లుంటాడంట కదా దేవునికి వ్యతిరేకంగా ఉండి సత్క్రియ లేకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు అంట సత్ప్రవర్తన లేకుండా సత్క్రియ లేకుండా ఉన్నాడంటే వాడు ఈ భూమి మీద కదా కేవలం అతని హృదయం అలాంటి వారి హృదయం ఏమున్నదంట ఎల్లప్పుడు కదా వాళ్ళ ఊహ అంతా వెళ్ళప్పుడు కేవలం అంటే చెడ్డదిగా ఉంటుందంట అయితే చూడండి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే అట్లా ఆ విధంగా ఉన్నది కాబట్టి దేవుడు అనుకుంటున్నాడు కదా ప్రవర్తన అంతా మార్చుకొని కదా సత్వ సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మన దగ్గర అందరి ద్వారా కదా అయితే ప్రార్థన చేస్తాం ప్రతిరోజు దేవునికి ప్రార్థన అర్పిస్తున్నాం కానీ ఎట్లా సత్ప్రవర్తన కలిగి ఉంటుందా ప్రార్థన సత్లే కలిగి దేవుడు ఉంటుందా దేవుని మన ప్రార్థన అంగీకరిస్తున్నాం మనం పరీక్షించుకోవాలని అనిపిస్తుంది మనకి ఇక్కడ కాబట్టి కదా ఏ విషయం మనం తప్పిపోతున్న మనం చూసుకోవాలి దేవుని సన్నిధిలో లేకపోతే కదా ఏమో మరి కయ్యుని లాగా మనం అల్లి బలి అర్పిస్తున్నామా ఏ బిరు కదా ఎట్లుంటుంది మన ప్రార్థనా దూపం దేవుని సన్నిధిలోకి ఎట్లా వెళ్తుంది అన్నది మనము చూసుకోవాలి పరీక్షించుకోవాలి అయితే కదా కయ్యుని యొక్క బలి దేవుడు అర్పి అంగీక అంగీకరించలేదు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది కోపం వచ్చింది అక్కడ కదా కోపం వచ్చి మోపము చిన్న పుచ్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి కానీ దేవుడు ఎంత యథార్థంగా ఇక్కడ వచ్చి అక్కడ ప్రేమఘాతంతో మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు సత్క్రియ చేసుకుని తలెత్తుకోవాని నా దగ్గర నువ్వు నువ్వు చేయడానికే కదా ఇట్లున్నావు కదా అయితే అందుకే అంటున్నాడు దేవుడు కదా ఆ హృదయం మట్ట నరులది ఒక బాల్య నుండి చెడ్డదెరిగా తన తన నొచ్చుకున్నానంట దేవుడు భూమి అయితే చూడండి మనం ఇక్కడ సత్క్రియ చూసినాం కదా అయితే మనము ఇక్కడ సామెత ప్రసంగి గ్రంథంలోకి వస్తే ఇంకో వాక్యం చూసుకున్నప్పుడు మనం ప్రసంగి గ్రంథము దుష్క్రియ గురించి ఇక్కడ మాట్లాడుతుంది చూద్దాము ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చిన ఏమైందంటే వాక్యం చూడండి దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి మనుషులు భయమును విరిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు ఆత్మ పాపాత్ములు నూరుమారులు దుష్క్రిలు చేసి దీర్ఘాయుష్వంతులైన దీర్ఘాయుష్వంతులైన దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుండురని అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నట్టే ఈ పా ఈ దుష్క్రియలు చేయవారు కదా దుష్క్రియలకు తగిన శిక్ష తీవ్రంగా కలగకపోవటం చూసి అంటే వాళ్ళు ఏమనుకుంటారు భయము విడిచి పూర్వకంగా దుష్క్రీలు చేయదూరంట దేవుడు అంటే భయం లేకుండా అయితే చూడండి పాపాత్ములు అంట నూరు మారులు దుష్కలు చేసి దీర్ఘాయుష్మంతులు అయినాను దేవుని కలిగి కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా నుండు కదా మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి వాళ్ళు దుష్పరలు చేయ వాళ్ళు ఎంత దుష్కరణ చేసి వాళ్ళు భయపడకుండా వాళ్ళ మీదకి వాళ్ళు అనుకుంటున్నారు ఆ మీదకి ఏమవసర నేను ఎట్లున్నట్టు అట్లనే ఉన్నాడే నేను ఇట్లున్నా అట్లున్నా నేను ఎట్ల నేను ఇట్లున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఉన్నానే నాకు మంచిగానే ఉంది అనుకుంటాడు కానీ సడన్ గా ఏమవుతుందంట కదా వాడికి ఒకసారి అట్టధగా నాశనం వస్తుందని చెప్తున్నాడు దేవుడు హృదయపూర్వకంగా ఇప్పుడు ఇప్పుడు మనుషులు అలాగే ఉన్నారు చాలా దుష్ప్రియలు చేయొచ్చు కదా ఏమి శిక్ష నాకు ఏమి రావట్లేదు చెప్పి ఇంకా దానికి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ జీవిస్తున్నాడు కదా ఈ లోకంలో ఇప్పుడు అందుకు ఏంటంటే అలా ఉండకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా అయితే ఈ చెప్పడానికి దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు కదా దేవుడి వాక్యం ప్రకటించటం అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే కదా దుష్కరణకు తగిన శిక్ష సునీఘంగా కలుగపోవటం చూసి మనుషులు భయపడి భయమునే విడిచిపెట్టిన అంట లేకుండా దిగుతున్నారు మనుషులు భయం అనేది లేకుండా అయిపోతుంది చూడండి దేవుడు ఏమంటున్నాడు కదా అయినా కాని వారు అట్లున్నా గానీ కదా భయభక్తులు దేవుని భయభక్తులు కలిగి ఆయన శరీరకి భయపడి వారి కంట క్షేమముగా ముందురంట వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు క్షేమంగా ఉంటారంట కదా దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి ఏముంటది అంటే సత్ చేసేసే మనసు ఉంటది వాళ్ళకి వాళ్ళకే వాళ్ళే సత్ప్రవర్తన కలిగి ఉంటారనమాట చూడండి అయితే మనము తొమ్మిదో వర్షం మూడో వర్షంలో చూసుకుంటే అక్కడ ఏమన్నా ఉంటుందంటే చూడండి ఒక ప్రసంగి గ్రంథంలో ఆ నరుల హృదయము చెడుతనంతో నిండి వారు బ్రతుకు కాలం వారి హృదయం అందుకు ఉండును చూడండి నరుల హృదయం చెడుతనంతో నిండుకొని ఎట్లున్నదంట మరి హృదయం వారు ప్రతి పాలం అంతే అంటే వాళ్ళ హృదయం అంటే వేరితనంతో నిండుకున్నదంట వెర్డి అది ఒక వేర్దే అనమాట వాళ్ళకి ఆ యొక్క దూష్క్రియ ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ భయం భక్తి లేకుండా నడుస్తున్న వారి అంట వాళ్ళు అయితే మనకేమని వాక్యం ఉన్నదంటే కదా మరి దేవుని యొక్క రక్షణ ఎట్లున్నదంట కదా రక్షింపబాల్సిన వారికి అయితే అది శక్తి ఉంటే కదా ఆయన ఒప్పుకునే వారికి ఎట్లుందంటే అది వెరితనంగానే ఉందంట అయితే ఇక్కడ వాక్యం చూసిన అదే అనిపిస్తుంది కదా అవి దేవుని వారికి దేవుని రక్షణ వెరితనంగా ఉంటే కదా ఆయనకి లోబడి వారికి దేవుని శక్తి అవున్నదని మనం అక్కడ వాక్యం చూస్తాం కదా ఓలపత్రికల్లో అలాగే ఇక్కడ ఏముందంటే కదా నరుల ఉదయం చెడుతనంతో నిండిపోయంటే వెర్రితనంగా తయారవుతుందంట ఇప్పుడంతా అట్లన్నీ వెరితనంగానే ఉన్నారు మనుషులు దేని బట్టి భయ చింత లేదు భయం లేదు కదా చూస్తే మనము ఎప్పుడైనా గానీ అందుకే దేవుడు చెప్తున్నాడు అంటే ఏమని అంటే కదా శాత్ ప్రార్థన కలిగి ఉండాలంటున్నాడు ఏమని చెప్తున్నాడు దేవుడు చూస్తే మనము మనము అదే ప్రసంగి పన్నెండు పదమూడు పద్నాలుగులో చూస్తే చూసాం మనం ఏమంటున్నా చూడే దేవుడు పన్నెండులో ఏమంటున్నాడు దేవుడు దూర్జీనంలో రాకముందేనంట ఇప్పుడు వీటి నాకు మనసు లేదని మనమంట అనుకోవాలంట దూర్జీనం రాకముందు వీటి యాదు నాకు మనసు లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాక ముందేనంట ఎట్లుండాలంట చీకటి కమ్మకం ముందే ఎట్లు ఏముండాలంట మనకి ప్రతిరోజు మన సృష్టికర్తనంట మనము మరణకు తెచ్చుకుంటూ ఉండాలి సృష్టికర్తను ప్రతిరోజు జ్ఞాపం చేసుకొని మరణకు తెచ్చుకొని సత్కృతాలు చేస్తూ అంటే మనము దేవుడిని హృదయపూర్వకంగా మనం బలి అర్పించాలి దేవునికి ప్రతిరోజు దేవుని సమీపం కదా అయితే మన ప్రార్థన దేవస్థల దూపం వల్లే చేరాలంట కదా ధూమం వల్ల దేవునికి కనిపించదు ధూపం వల్ల అంటే అది అసహయం దేవునికి ధూపం వల్ల చేరితే అది ఎంతో సువాసన అనమాట ప్రార్థన ధూపం ప్రకటన గ్రంథంలో చూస్తున్న దేవదూతల దేవదూతలు ఏం చేస్తున్నాడు దగ్గర ప్రకటన గ్రంథంలో ఐక ప్రార్థన అనేది బలిపీఠం మీద నుంచి ప్రార్థన యొక్క ధూపము అయితే పరిశుద్ధులతో కూడి పరిశుద్ధతో పరిశుద్ధులతో కూడా ప్రార్థన కలిపి ధూపంలో అది దేవుని సైన్యం తీసుకెళ్తున్న దేవుని శైలిలో చేరుతుందంట కదా ఇంపైన సువాసనగా ఆ యొక్క ప్రార్థన కదా అయితే చూడండి సత్క్రియ కలిగి మనము కదా పూర్ణ హృదయంతో మనము కదా దేవుని సేవిస్తే దేవుని ప్రేమ కలిగి మనం సత్క్రియ చేస్తున్నాం కదా అయితే మన సత్క్రియతో మనం బలి అర్పించినప్పుడు కదా ఆ బలి ఎట్లా తేరుతుంది మన దేవుని స్థానిలోకి ఇంపైన సువాసనగా దూపం వలన సమయంలోకి చేరుతుంది కానీ సత్క్రియ సత్వం లేకుండా ఎంత చేసినా వ్యర్థం కదా దేవుడికి ఇష్టం అది అదా అంటాడు దేవుడు వేషధారణ అంటాడు అయితే చూడండి ఏమంటున్నాడు మళ్ళా దేవుడి అదే పదమూడో వచ్చ వచనంలో ఏమంటున్నట్ట చూడండి ఇదంతే విని తర్వాత అంట తేలిన ఫలితార్థం ఏమని ఇక్కడ ప్రసంగి మాట్లాడుతు చెప్తున్నాడు అయితే ఏమని దేవుడు మనకి ఇవన్నీ రాయించినాడు విన్న తర్వాత తేయిన ఫలితార్థం ఫలితార్థం ఏది అంటే దేవుని ఎందుకు భయభక్త కలిగి ఆయన కట్టెలను అనుసరించి నడుచు నడుచు మానవ కొటికి ఇది ఏ విధి అంట గూఢమైన ప్రతి సంశ సంశయమును ఈ గురించి దేవుడు అంట విమర్శలోనికి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చింది అంటున్నాడు చూడండి మంచి క్రియే కానీ చెడ్డ క్రియే కానీ ఖచ్చితంగా అది తీర్పులోకి వస్తుంది అంటున్నాడు కదా దేవుడు వాయించినగా దేవుడు మనకి అందుకే చూడండి మనము ఏ క్రియా కలిగినాము సత్క్రియ కలిగి చేస్తున్నామా అయితే సత్క్రియ చేస్తే ఎట్లుంటుంది కదా ఏమంటాడు దేవుడు మనకి సత్క్రియ చేస్తే మనం భూమి దేవునికి సాక్షులుగా ఉంటాం కదా సత్క్రియ చేయని ఏడలా సాక్షులుగా ఉంటాం ఆయనకి ఉండం కదా అయితే చూడండి యోహాను శువార్తలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనము సరే యోహన్ సంలోకి వెళ్తే వ్యూహాను పద్నాలుగు ఇరవై అయితే ఇరవై నాలుగులో ఏమని ఉందంటే మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే అని కూడా చెప్పింది దేవుడు అయితే ఇరవై ఏళ్ళు ఏమంటుండంటే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళి నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడని ఇయకుడి అయితే ఈ శాంతి ఎవరికి ఉంటే చెప్పండి దేవుడి శాంతి సమాధానం ఎవరికి ఉంటే చెప్పండి కదా దేవుని భయభూతులు కలిగి సత్తిగా వారికే కదా ఆ శాంతి దేవుడు అనుగ్రహించి వెళ్తాడు ఆ శాంతి అనేది దేవుడు అనుగ్రహిస్తాడు అలా లేని వారికి ఈ భూమి మీద శాంతి ఉండదు సమాధానం ఉండదు కదా ఈ లోకం అంతా సంపాదించుకుంటే కొంటి కలిగి ఉన్నాను అనుకుంటే అది శాంతి సమాధానం ఇస్తుంది మనకి ఇవ్వదు కదా ఎవడై ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో ఆయనకి బలి అర్పిస్తావు కదా నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ అని గణిపరచవు కదా సత్ప్రవర్తన గారికి కలిగి ఉంటావో అప్పుడే కదా దేవుడికి శాంతి అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎక్కడ శాంతి అనేది దొరకదు చూస్తున్నాం కదా మనం ఏ ఏ రోజు కొత్త కొత్తగా అంటే కొత్త కొత్తగా కాదు జరిగిన దేవుడు తిరిగి మనకు వస్తున్నాయి కానీ మనం వింటుంటే ప్రతిరోజు కదా మనకి ఏది కూడా అన్ని బ్యాడ్ న్యూస్ లేని ఏదైనా గుడ్ న్యూస్ ఒక్కడ కనిపించదు మనకి ఇప్పుడు ఎందుకంటే మనం ఉంటున్నది మంచి దినాలు కాదు కదా అందుకే ఈ దినాల్లో కూడా దేవుడు మనకి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిచ్చున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అనుకున్నాడు లోకం ఇచ్చిన శాంతిని కాదంట లోకం ఇచ్చినట్లు కాదంట కదా ఇది లోకం ఇచ్చినట్లు కాదు అందుకే నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను కాబట్టి మీ హృదయంలో కలవరపడిన యకుడు వెరవనియకుడి అంటున్నాడు దేవుడు అంటే ఈ లోకంలో కదా మనకి ఎక్కడ ఆ ఏముంటది అంటే శాంతి సమాధానం లేని అందు ఉండదు ఏది కొన్నా ఏది ఎవరికి ఇచ్చినా ఎంత ఎవరికి ఏం చేసినా మనకి ఉండదు శాంతి కేవలం ప్రభువే దేవుడే మనం శాంతి అనుగ్రహిస్తాడు కాబట్టి ఎవరైతే పువ్వుల హృదయంతో ఆయనకి బలి అరిపిస్తాడో వారికి ఖచ్చితంగా ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు ఇక్కడ మనకి అర్థమవుతుంది అయితే చూద్దాము అయితే ఆ వ్యూహాన్ని శార్త పదిహేడు నాలుగులో చూసాం ఏమంటున్నా పదిహేడు నాలుగులో చూస్తే మనము నేను ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు తను ఎందుకు భూమి మీదకి వచ్చిండో ఎట్లా దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చని వెళ్ళిండో మనకు ఈ భూమి ఏం అప్పగించబడ్డదో మనం ఏమి చేయాలో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి అయితే మూడవ సరణం చూసుకుందాం అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన ఇసుగు ఇసు ఎరుగుతాయే అని అంటున్నాడు ఇంకేమంటుంది తర్వాత చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా నెరవేర్చి భూమి నిన్ను మహిమ పరిచి దేవుడు అయితే తనకు అప్పగించిన పని ఈ భూమి మీద దేవుడు మహిమ పరిచో అంటున్నాడు తండ్రికి అలాగే మనకి ఎవరికి ఏమేమి పనులు అప్పగించిందో ఈ భూమి మీద కదా సువార్థపరిచ కానీ కదా ప్రార్థన చేయ బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు ఈ భూమి ఉన్న ప్రతి వారికి ఒక్కొక్క పని దేవుడు అనుగ్రహించాడు ఆ పని చేసి కదా దేవుడిని భూమి మహిమ పరిచాలి మనం అందరం కూడా అయితే ఆయనని మహిమపరచు వారి భూమి మీద ఆయన మహిమపరచు వారి సాక్షిగా ఉంటారు ఈ కదా అందుకే సాక్ష్యం పోగొట్టుపోతా అని అంటారు అని అంటారు అయితే మనం ఎట్లుండాలంటే భూమి మీద దేవునికి సాక్షిగా ఉండాలి కదా ఎట్లా మనం సాక్షిగా ఉంటాం దేవునికి మన ఎందు మనం ఆయన కొందో సత్ప్రవర్తన కలిగి ఉంటేనే కదా కాస్త కలిగితే ఆయన మనం సాక్షిగా ఉంటాం ఈ భూమి మీద లేకపోతే మనకు సాక్ష్యం ఉండదు ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఆయన ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నట్టే ఒక పని నిమిత్తమే ఆ యొక్క భూమి మీదకి గ్రహించాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు భూమి మీద ఎట్లా అయితే తను దేవుడు తన కార్యం అంతా నెరవేర్చి అని వెళ్ళిండో దేవుని మయమపరిచి భూమి మీద మన కూడా అట్లా ఒక పని ఉన్నది ఏదో ఎవరి పని వాళ్ళకి తెలుసుంటే దేవుడు ఎవరికి ఏ విధంగా పని ఇచ్చినాం దాన్ని బట్టి దేవుడిని మనం మయమపరచాలి కదా కదా సత్గ చేస్తూ దేవుడిని మయమరుస్తూ మనం కూడా భూమి మీద ఆయన మనం కూడా ఏంటి సాక్షి కలిగి ఉండాలన్నమాట లేకుండా ఈ అయితే చూడండి మళ్ళా మనము ఫిబ్రయోళ్లకు రాసిన పత్రికలకు వెళ్తే దినములు ఎట్లున్నాయని దేవుడు మనకు ఇక్కడ బయలుపరుస్తుంది అయితే ఇంకా ఏమైనా మంచి దినాలు వస్తున్నాయా మనకి మంచి దినాలు ఉన్నాయా ముందుకి కదా అట్లా ఏం లేదు కదా అయితే ప్రతిరోజు మనకి మనం వింటున్నాం రాబోయే దినాలన్నీ చెడ్డ దినాలే కాబట్టి దేవుడు ఏమంటుందో చూద్దాం మనం ఒకసారి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఐదు ఐదు చూడండి పదిహేనులో ఏమంటున్నాడు ఏమని గ్రహించిన దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు కదా పశుదాపుడు దినములు చెడ్డే మీరు సమయమును పోనీయాక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల కాక జ్ఞానుల వలన నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునుడు చూడండి ఇందు మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో అని చెప్తున్నాడు దేవుడు అయితే మనం అంట ప్రభు చిత్తం ఏంటో గ్రహించే దాని ప్రకారం మనం కదా అయితే దినంలో చెడు కనుక ఏం సద్వినియోగం చేసుకోమంటున్నాడు చెప్పండి సద్వినియోగం చేసుకోమంటుంది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట పోనీ ఒక అంటే సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాలి ఎవరికే దేవుడు పని అప్పగించడం ఆ పనిలో ఆ పనిలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు కదా కొందరికి కదా సేవా రకరకాల పనులు ఉంటాయి సువార్త ప్రకటించేది కదా కొందరికి వేరే వీధులలో శుభార్థ చేసే పని ఉంటది కొందరికి సంఘాలను సువార్థ చేసే పని ఉంటది కొందరికి ఇంట్లోనే ప్రార్థించే పని ఇస్తాడు దేవుడు ఇంట్లో కూర్చొని దేవరాత్రి ప్రార్థించడము కనుక్కోవడం దేవుని ద్వారా కూర్చొని కదా కనుక్కొని చెప్పడం ఇతరులకి ఆ ఏమి రాబోతుంది దాన్ని దేవుని తనలో మనం ఏ గోచారడము ఇవన్నీ మనం ప్రార్థన చేసుకునే దేవుడు మనకు అన్ని చూపిస్తూ కదా అయితే సమయాన్ని సద్విని చేసుకుని ఆ దేవుని పనిలో ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ మనకి అయితే ప్రార్థన సమయం ఓరేరుకుంటే తో వాళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి దేవునికి ఎందుకంటే ప్రార్థన తూపము దేవుని సందరికి ఎల్లప్పుడు వెళ్తూ ఉండాలన్నమాట దీవరాత్రులు పగలు ఎప్పుడంటే అప్పుడు వెళ్తూనే ఉండాలి ప్రార్థన దూపం దేవుని సందం ఎట్లా దేవుని సంద ప్రార్థన దూపం వెళ్తుంటే అట్లా దేవుడు మనతో మాట్లాడుకుంటా కదా ఎక్కడేం జరుగుతుంది మనకు దేవుడు బయలుపరుస్తా ఉంటాడు అలా చూడండి అయితే దేవుడు మనకి ఎట్లయితే మనం ప్రార్థన ఉంటుంది కదా దేవుడు సమస్య మనకు బయలుపరుస్తాడు కదా ప్రార్థన చేయకుండా మనం సమయాన్ని సద్వినియోగం సమయం పెట్టుకోకపోతే దేవునికి ఆయన ఎట్లా బయలుపరుస్తాడు ఎట్లా మాట్లాడతాడు మనతో చూడండి అందుకే దేవుడు చెప్తున్నాడు కదా మనం అంటే ఎక్కువ దేవుడి ధర కనిపెట్టుకుంటూ ఉండాలంటాం కదా అయితే ఆ సమయం ఉంటది ఉంటది కొందరికి సమయం ఉండదు అయితే సమయం లేని వాళ్ళు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమయం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ దేని ప్రార్థించాలని చెప్తున్నది ఇక్కడ అయితే చూడండి నేను ఈ నాలుగు రోజుల నుంచి దేవుడు నన్ను మూడు గంటనే నైట్ రాత్రికి లేపుతాను ప్రార్థన కూర్చోడానికి అయితే నేను మూడు గంట రాత్రి నుంచి ప్రార్థన ఏమంటే మొదలుపెట్టినా పొద్దున్న ఆరు గంటల వరకు ప్రార్థన వర్షిప్ చేస్తే అవుతూనే ఉంది ఆబ్దమన్నా అవ్వట్లేదు అట్లా ఉంది ఎందుకు ఇట్లా అవుతుందని నేను ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అని చెప్పి అంటే ప్రార్థన చేసుకొని పనుకున్న తెల్లారు గట ఒక ఐదున్నర ఆరు టైం గట్ ఆ టైంకి దేవుడు ఏం చూస్తుందంటే మన ఇక్కడ మన దేశంలోనంట బాంబులు పడే సూచనలు ఉన్నాయని చూపిస్తున్నాడు మన దేశంలో అయితే ఇది ఎక్కడ పడుతుందంటే బాగా ఇట్లా ఒక రద్దీ ఉన్న ప్లేస్ ఒక ఎగ్జిబిషన్ టైప్ ఉంటుంది కదా అన్ని మనుషులు కొంటూ ఉంటారు తిరుగుతుంటారు అక్కడ అలాంటి ప్లేస్ లో రెండు బాంబుస్ పడ్డాయనమాట అయితే అట్లా పడ్డప్పుడు అందరూ పరిగెత్తుతున్నారు అక్కడ ఇక్కడ పరిగెత్తుతా ఉంటే అక్కడ ఏమైపోయిందంటే అయితే నేను అక్కడ చూస్తున్నానంట ఆ బాంబులు అక్కడ పడుతున్నాయి కనిపిస్తున్నాయి అందరూ పరిగెత్తుట చూస్తుంటే నేను కూడా ఏం చేస్తున్నట్ట నేను నడుచుకుంటే అక్కడ నుంచి అక్కడ నుంచి దూరం వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటే సడగ్గా ఏమైపోయిందంటే ఆ అక్కడ నుంచి నడుస్తు నడుస అరణ్యంలోకి నేను నాతో పాటు ఇంకా అయితే అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యంలో అక్కడ తినటానికి ఏం లేదంట తాగటానికి నీళ్ళు లేవంట ఆ ప్లేస్ అయితే కొన్ని రోజులు అట్లా ఉన్నామంట తిండి లేకుండా నీళ్ళు సడన్ అక్కడ ఏం వచ్చేసిందంట తాగటానికి నీళ్ళు తినటానికి అక్కడ తిండి ఆహారం వచ్చేసింది అంట అక్కడ ఏది ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ మనుషుడు ఇక్కడ ఎట్లా రాలేడు కదా ఇంత అటో ఉన్నాం కదా అని అనుకున్నాం కానీ అక్కడికి ఆహారం వచ్చినా నీళ్ళు వచ్చేసినామంటా అది మేము తింటున్నామంట తాగిస్తున్నామంట అయితే అది దాని తర్వాత అక్కడ కళ అది ఎవరి ఎట్లా వచ్చిందో నాకు అక్కడ తెలియదు తర్వాత నేను అయితే చూడండి మనం ప్రార్థనలో ఉంటే దేవుడు ఇలాంటివి మనం నేను చెప్తున్నాం మీకు చూడండి అయితే ఎప్పుడెక్కడ పడుతుందేమో ఖచ్చితంగా పడుతుందని దేవుడు చెప్తున్నారు కానీ దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నా దేవుని సందర్భం దేవుడా తప్పించండి మన దీని నుంచి అని చెప్పి దేవునికి అయితే చూడండి మనకి కళ్ళ కళ్ళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మనము ఎత్నో ప్రార్థన ఉంటే దేవుడు మనతో మాట్లాడుతుంటారు చూపిస్తుంటారు అయితే ఎట్లా ఉండాలి ప్రార్థన పూర్ణ ఫలితంతో దేవుణ్ణి ఆరాధించండి కదా విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించాలి కదా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థించాలి కదా దేవుని సంద ఎట్లుండాలంటే కదా సత్ప్రవర్తన కలిగి కదా సత్గిత చేస్తూ మనం ఉండాలి అట్లా ఉండాలి మనం దేవునికి ఈ భూమి మీద సాక్షిగా దేవునికి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు అంటే అక్క ప్రార్థన చేస్తుంటే కూడా నేను చెప్పవలసిన వాక్యాన్ని బట్టే ఆమె తను ప్రార్థన చేసినట్టు నాకు అనిపించింది చూడండి దేవుడు ప్రార్థన వాక్యము ఇట్లా నాకు ఇక్కడ కూడా ఒక సూచన చూపిస్తుంది ఎందుకంటే నేను చెప్పబోయే వాక్యము కదా దేవుడే నాకు చూపించిండు అది నిశ్చము అది అన్నట్టు నాకు ఇక్కడ తెలిసిందనట ఎందుకంటే అక్క కూడా ఇందాక స్టార్టింగ్ ప్రార్థనలో ధూపము ప్రార్థన ధూపం గురించి ప్రార్థించరు తను ఇంకోటి ఏంటంటే సాక్ష్యం గురించి ప్రార్థించినారు దేవుడు కదా ఎట్లా దేవుని ఏ ప్రవక్తను కలిగిన అని కూడా తను ప్రార్థించరు చూడండి ఆ ప్రార్థన వాక్యము కలిసింది ఎట్లా మనతో మాట్లాడుతున్నారు అంటే మనతోనే కాదు కదా మనం అయితే ఇప్పుడు ప్రకటిస్తున్న వాక్యం ఎవరైతే దగ్గర దేవుడు మాట్లాడుతున్నట్టే కదా ఈ వాక్యము చూడండి అయితే ఇక్కడ ఎంత మనకి దేవుని యొక్క ఆ దాగిందో కూడా మనం తెలుసుకోవాలి కదా సత్యాన్ని మనం గుర్తుపట్టాలి గ్రహించాలి చూడండి అంటే దేవుడు స్టార్టింగ్ ఏమన్నాడు కదా సత్ సత్ప్రవర్తన లేని వారికి కదా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ధైర్యం ఉండదు దేవుని సాధ్యం మోకరించడం ప్రార్థించిన ధైర్యం ఉండదు అనమాట వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ప్రార్థనలు ప్రార్థన గడపలేరు కదా అయితే ఎవరైతే దేవుని దేవుని పూర్ణ హృదయంతో ఆయన ప్రార్థిస్తారు ఆయన ఆరాధిస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు కదా దేశం గురించి ప్రార్థిస్తా ఉంటారు తన కుటుంబం గురించి ఇతరుల కుటుంబం గురించి పొరుగు వాళ్ళ గురించి కదా దేశంలో దేవుడు చూపించిన భయంకరం ఏమైనా విపత్తు వస్తే దాని గురించి ప్రార్థించడము కదా ఇవన్నీ తెలుసుకోవడం కదా ఈ లోక యొక్క సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టడము ఇంకా దేవుడు చూపించిన ఏమైనా రాబోతుంటే దాని గురించి మనం మళ్ళా మనం బ్రతిలాడుకోవడం ఇవన్నీ ప్రార్థన ధూపం అనమాట దేవుని సందకి మనము చేరుస్తా ఉండాలి కదా మన ప్రార్థన సన్నిధికి వెళ్తూ ఉండాలి అంటే మనము కదా ఎప్పుడు మనము ప్రార్థనకి ఎక్కువ టైం పెట్టాలంటే ప్రార్థన అంటే అంత శ్రద్ధ కలిగి ఉండాలి అంటున్నాం ఇక్కడ కదా ఈ దినాల్లో మనకు మనకి ప్రార్థన చాలా అవసరం కదా ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము ఇక్కడ అడుగు పెట్టలేం చాలా వరకు ఏం చేస్తారంటే ఆ దేవుని నమ్ముకునే విశ్వాసం కలిగినామని అనుకుంటారు ప్రార్థనలో ఉండరు కదా అట్లా మనం దూషుడు అటాక్ చేస్తారు కదా అదే దూష్యుడు బాగా అటాక్ చేశాడు అయితే ఏమంటే ఇంకా వాడు ఏం చేస్తారంటే మనకి దేవుని దర్శనం చూసిన తర్వాత కూడా వాడు ఏం చేస్తారు వాడు కూడా మళ్ళీ ఏవేవో అటాక్లు బాణాలు చేస్తా ఉంటే పిచ్చి పిచ్చి కళలు మనకు పడతా ఉంటాయి పిచ్చి పిచ్చి కళలు దర్శనాలు అవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి దాన్ని బట్టి కూడా దేవుడు ఏమంటుండంటే అది మనం ప్రసంగించి చూసుకుంటే దాని గురించి దేవుడు కూడా మనకు రాయించు కదా అధిక స్వప్నములు కలుగుతాయంట కానీ ఎటు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండుటే మనకి ఏంటంటే అది లాభ ఎంతో అయితే మనం ఏం చేస్తామంటే కొన్ని కళలు ఏంటంటే అవి దేవుడు చూపించే కళలు కాదు కానీ దుష్టుడు వేసే బాణాలు అనమాట వాడు మనం పడుకున్నప్పుడు కదా మనకి భయం కలిగిస్తూ భయం పుట్టిస్తూ కొన్ని విషయాలలో అయితే అవి మనం గుర్తుపట్టాలి కదా ఏది మనకి దేవుడి దర్శనం దేవుడి కళ ఏది వాడు వేసిన బాణము ఏంటి అని మనము వాటిని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇవిడేమంటే ఏవో పిచ్చి పిచ్చి కలి వారికి కూడా మనకి ఏమవుతుందంటే భయం భయము కలుగుతూ భయం పుట్టుతా ఉంటుంది దాన్ని బట్టి దేవుడు ఏమంటాడు అవి ఆ వాటిని ఆ యొక్క కళలు బట్టి భయపడకుండా ఎట్లా ఉండాలంటే దేవుని భయం భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉంటానంట కదా ఆ భయం మనకి ఉండదంట అప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కువ ప్రాంతాన్ని ఉండే వాళ్ళు అంటే గుర్తుపడతారు కదా ఏది ఎక్కడ నుంచి వస్తుంది ఏది దేవుని వల్ల కలిగింది ఏది అక్కడ దృష్టిని వల్ల కలుగుతుందో మనము గ్రహించగలిగే ఒక ఆత్మ యొక్క జ్ఞానం మనకి ఇస్తాడు దేవుడు అయితే చూడండి ఆ ఇక్కడ మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది కదా మనం ఎంతగా ప్రార్థనలు ఉంటాము కదా అంతగా మన దేవునికి దగ్గరకు ఉంటామని తెలుస్తుంది కదా ఎంత ప్రార్థనలు మనముంటే అంత సత్ప్రవర్తన కలిగే ఒక ఇది మనకు ఉంటుంది చూడండి కదా దేవుని దగ్గర తలెత్తుకోవడం కలిగి ఉండుంటాము ఈ లోకలంలో దేవునికి సాంక్షిక మనం ఉండగలుగుతాం ఇంకోటి ఏంటి కదా ధైర్యం ఉండగలుగుతాం మనం అందరం గల మన ఎందుకు మన ఎందు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని ఎందుకు కదా అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దృష్టిలు చేయవారు దేవునికి వ్యతిరేకంగా జీవించి వాళ్ళందరూ చూసి ఏమనిపిస్తూ ఉంటుందంటే వీళ్ళు ఇంత మంచిగా ఉన్నది ఇన్ని చేసుకుంటా వీళ్ళకి ఏమీ లేదు బాధ కదా మనం ఎంత ప్రార్థన చేసిన దేవుంటే ఏదో ఒకటి మనకి అటాక్లు జరుగుతూ అనుకుంటాం కానీ ఆ దేవుడు కదా అట్లా మనకి ఆ విధంగా వాళ్ళు వాళ్ళున్నా మనమే చాలా బెస్ట్ అంట దేవుని అందు భయభక్తి గారికి ఉన్నవారు ఎటు ఉంటారంట క్షేమంగా ఉంటారంట దృష్టిలో ఏమైపోతారు మనం మనం ఎదుట వాళ్ళు కదా ఏమైపోతారు సడన్ గా అట్టాదిగా నాశనమైపోతారు అంట అలాంటి వారు అందుకే మనకు కలిగే సమస్యలను బట్టి కదా మన మనము ఇంత నీతిగా ఇంత ప్రార్థంగా ఉండగా ఇవన్నీ వస్తుందని మనము అనుకోవడానికి లేదు ఎందుకంటే మన పక్షంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎప్పుడు క్షేమము కృపాక్షేమం వల్ల మన వెంట ఉంటాయి అంటున్నాడు దేవుడు కదా అయితే అట్లా దేవునికి ఇష్టం లేకుండా జాగ్రత్తగా ఉండని వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది కదా చూడండి అట్టాత్గా వాళ్ళు నాశనమయ్యే పరిస్థితి వాళ్ళకు అందుకే ఏమంటున్నారంటే దేవుడు ఇంకోటి ఏమంటుందంటే నువ్వు చూస్తుంటే అయితే ఇక్కడ మనం ఇంకో వచ్చిన వాక్యం చూస్తున్నాము హంసేది ఏం చెప్తుందంటే దేవుడు చూడండి కేమైన ఆహారం కొరకు అంట కష్టపడే అని చెప్తున్నాడు దేవుడు ఈ వాక్యం పదే పదే మనం గుర్తు ఉంటాడు దేవుడు ఎందుకంటే కేమైన ఆహారం కొరకు మీరు కష్టపడే కానీ నిత్య జీవం అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి అయితే మనుషు దానిని మీకు ఇచ్చిన కదా ఎందుకే అంట తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను అయితే దేన్ని కూడా కష్టపడుతున్నారు ఈ లోకంలో అంటే మనకి చాలా మటుకి దేవుడు అక్షయమైన దాన్ని కూడా కష్టపడతారు కదా క్షయమైన దానికి కూడా కష్టపడతారు కదా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడము అలవర్చుకోరు అంటే నేర్చుకోరు ఆహారం అక్షయ కదా అయితే క్షయమైన దానికి పరికెత్తుతా ఉంటారు ఈ లోకం అంటే కానీ చూడండి ఇక్కడ అక్షమైన దాని కొరకు పరిగెత్తడం చేయరు కదా అక్షయమైనది ఏంటి చూడండి దేవుని కొరకు పరిగెత్తడము దేవుని పని చేయడము ఆయన కొడుకు జీవించడము కదా ఆయనని ధనపరచడము ఆయనకు సాక్షిగా ఉండడము చూడండి కదా ఆయన ఆయననే సమస్తమైన జీవించే వారికే కదా వారే అక్షయ కలిగిన అక్షయ ఆహారం కలిగిన వారు కదా క్షయమైన ఆహారం కలిగిన వారు ఎవరు కదా ఈ లోకాన్ని ఆశించేవారు ఈ లోకంలో నేను మంచిగా కావాలి ఈ లోకంలో అని కదా తన పేరు ప్రతిష్ట తన కొరకు చూపించుకునే ఒక విధానం కలిగి ఉంటారనమాట ఈ లోకస్తుడు కదా వాళ్ళు క్షేమైన ఆహారం కొరకు పరిగెత్తుతా ఉన్నారు కానీ దేవుని తెలుసుకున్న దేవుని సంబంధంలో మాత్రం కదా ఈ భూమి మీద నాకేమీ లేదు కదా నేను ఆయన పని జరిపించ జరిగించేటప్పుకు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాను ఈ రోజు అని చెప్పి కదా జాగ్రత్త కదా దేవుని ఎందుకు భావి భక్తులు కలిగి కదా మనం శాస్త్రవర్తను కలిగి కదా ఆయన పనిని భూమి మనము చేయటకు నెరవేర్చటకు ఆశ కలిగి ఉండాలి మనం ఎప్పుడు కదా ఎప్పుడు కదా దేవుని యొక్క పనిని చేయడానికి ఆశ కలిగి ఉండాలి కానీ కదా కదా మనకి దేవుడు ఈ లోకంలో అన్ని ఇచ్చినాడు కానీ దాన్ని అవన్నీ మనకి ఎందుకు ఇచ్చినాడు దేవుడు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి కదా మనకి ఇస్తాడు మనకు అని దేవుడు కానీ మనం నడుచుకోద్దు కదా కదా ఈ దే లోకంలో మనకి యొక్క భూమిదా కదా అవన్నీ ఇచ్చే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కదా తనని వెంబడించమంటున్నాడు దేవుని వెంబడించమంటున్నాడు దేవుడు కదా అవసరానికి మనం వాడుకుంటాం అని పెట్టుకుంటాం కానీ అది మనకు శాశ్వతం కాదు కదా శాశ్వతమైన నిత్యరాజ్యం కొరకి మనం పరిగెత్తాలని చెప్తున్నాం దేవుడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ఎట్లా ఉన్నావు దేవుడు అందు కదా యోగ్యంగా ఉన్నావు అయోగ్యంగా ఉన్నాము మనం కదా కదా అందరి పట్ల మనం ఏమి ఉండాలంట సమాధానం కలిగి ఉండాలి కదా పెద్దవారి పట్ల మోస్ట్ మనం అంటాం కదా ఎట్లా ఉండాలంట వారి పట్ల కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాం దేవుడు పెద్దవారి పట్ల కదా అందరినీ పెద్దవారిని పట్ల మనము సన్మానం కలిగి ఉండాలి కదా తల్లిదండ్రుల పట్ల సన్మానం కలిగి ఉండాలి దేవుడు చెప్తున్నారు కదా మనకి ఇవన్నీ సత్ప్రవర్ సత్ప్రవర్తనకి ఎందుకు వస్తాయి కదా కదా ఆయన నీతి కార్యాలు చేయడము చాలా మంది ఏం చేస్తారు అన్నిలు కూడా నీతి కార్యాలు చేస్తారు కానీ వాళ్ళు దేవుడు తెలియదు కదా వాళ్ళకి దేవుడు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఎన్ని సత్కారాలు చేసినా వాళ్ళకి దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆగ్రహాన్ని అనుసరించి చేయడము సత్క్రియాలు కానీ ఆయన దేవుణ్ణి తెలుసుకోకుండా కదా వాళ్ళకి దేవుడు లేకున్నా వాళ్ళు నీతి కార్యలు చేస్తారు కానీ అది నీతి కార్యలు అది వేస్ట్ మురికి గుట్టలతో సమానమే కదా ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని ఆయన ఆజ్ఞానైకొని కదా ఆ దేవుణ్ణి వెంబడించి కదా ఆయనను పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించి ఆయనను సేవించి మార్దించడమే సత్క్రియం కదా కానీ ఆయనకి ఇష్టం లేకుండా ఎన్ని నీతి క్రియలు చేసినా అవి మురికి గుట్టలతో సమానమే అదంతా వేస్టే అంటుండ దేవుడు కదా ఎందుకు ఈరోజు మాట్లా మాట్లాడుతున్నాడు దేవుడు ఇప్పుడు లోకమంతా అట్లనే ఉంది కదా జిపించే జీవితాలు పరిగెత్త జీవితాలు కదా అక్షయమైన ఆహారం కొరకు పరిగెత్తట్టాలు కదా సారీ సారీ క్షయమైన ఆహారం కొరకు పరిగెత్తట్టాలి ఈ లోకంలో ఏ సాక్షి కొర నిన్ను సాక్షిగా ఉండడానికి భూమి పంపిస్తే సాక్షిగా ఉండకుండా కదా సొంత పనుల మీద ఏదో ఒక మీద పరిగెత్తటాలు అట్లా సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కదా చాలా సమయం వేస్ట్ అయిపోతుంది దేవుని సనిలో పెట్టలేక పార్థంలో చూడండి ఆ ఏం చేస్తున్నాము కదా ఏం చేస్తున్నాము మనం గ్రహించాలి తెలుసుకోవాలి ఎవరికే దేవుడు ఏం దాని అందు ఏమి ఎట్లా ఉండాలంటే ఆ పనిలో ఉండాలి భూమి దగ్గర మయపరచడానికి సాక్షులు దేవుకూడదు కదా ఈ మధ్య సాక్షులు ఏడా తగ్గిపోతుండే కదా సాక్షులు ఉండలేరు కదా ఈ యొక్క రాబోయే స్థితులను బట్టి చూస్తే ఇంకా ముందు దినాలో చాలా మంది కదా ఎట్లుంటారంటే కదా ఈ లోకము సాక్ష్యం కోల్పోయే స్థితిలో ఉంటారు చూడండి అయితే మనము అంజురోపు చెట్టు గురించి దేవుడు మాట్లాడితే మనం చూసినాం కదా ఆ వాక్యంలో కదా అక్కడ దేవుడు వెళుతుంటే అంజురోపు చెట్టు ఎట్టు ఉంటుంది దాని దగ్గర పోయి దేవుడు ఫలము కోసం వెతుకుతా ఉంటే పచ్చ ఆకులు మాత్రం నిండుగా మర్చి కనిపిస్తుంది చెట్టు కానీ ఒక్క ఫలము ఆ అప్పుడు దేవుడు ఏమైనా శపించిన చెట్టు అది చెట్టుని అయితే ఆ చెట్టు మరి ఆ పళ్ళు ఫలిస్తలేదు ఆకులు మాత్రం నిండుగా అంటే పచ్చగా కనపడుతుంది అంటే ఏమని అర్థమవుతుంది నాకు నేను ఆలోచిస్తాను నేను ఆ ప్రాంతంలో నాకు ఇట్లా వాక్యం ఇంకా జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అప్పుడు నాకు చెట్టు అయితే మళ్ళీ చాలా మంచిగా పచ్చగా దిగ నిగలు ఆడుకుంటూ కదా పచ్చ చెట్లు అంటే ఎట్లుంది ఆ చెట్టు అంత పచ్చగా అంత మంచిగా ఉంది కానీ ఏమైతుంది ఫలం కాయట్లేదు అంటే దానికి ఒక ఫలం కూడా లేకపోయింది అనమాట ఫలిస్తమాట ఆ చెట్టు ఫలించినప్పుడు అది ఎంత మంచిగా ఉంటుంది అయితే అందుకే దేవుడు దేవుడు దాన్ని శపించింది ఆ చెట్టును దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ ఆ చెట్టు అక్కడ క్షపించబడి ఏర్లతో సహా వెండిపోయింది ఒకటే మాట అన్నాడు దేవుడు ఇక ముందు నువ్వు తినక ఉండు తినకుండా అన్నాడు అయితే ఆ చెట్టును చూస్తే కదా వ్యక్తుడు ఎట్లాడంటే దేవుళ్ళకి కూడా ఎంతో మంచిగా అనిపిస్తారు కదా పచ్చని చెట్లులాగా ఫలించు ఉన్నట్టు కనిపిస్తారు మంచి కానీ వాళ్ళలో ఏముంటది ఫలమే ఉండదు అయితే ఫలం లేని దేవుడు ఏమంటాడు కదా తనలో నాలో ఫలించని దాని దేవుడు ఏమన్నాడు అని కదా నాలో ఫలించే దాన్ని తీసేస్తాడు కదా దేవుడు అయితే ఆ చెట్టులో ఫలం లేదనమాట అయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది మనం ఈ భూమి ఫలి భూమి మీద మనం ఫలించాలన్న అక్కడ అర్థమవుతుంది అయితే ఫలించకుండా ఎట్లా చెట్టు వలె ఉన్నంగా చెట్టు వలె ఉంటారు మంచిగా పచ్చ ఉంటారు అంటే ఇది వేషధార జీవితం అనిపిస్తుంది అనమాట మంచిగా దేవుని నీతిగా మంచిగా ఉన్నట్టే ఉంటాం లోపల ఎట్లుంటున్న సత్ప్రవర్తనకి అడిగి ఉంటున్నామా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా దేవునికి ఎట్లా నేను బాధపరచేలాగా నేను వచ్చుకునేలాగా ఉంటున్నామా అని సంతోషపరిచే వారి లాగా ఉంటున్నామా అని కనపడుతుంది ఆ చెట్టుని చూస్తే మనం అంజులోప చెట్టును చూస్తే కదా ఎంత మంచిగా నువ్వు అందరం గల మంచిగా మనం కనిపిస్తాము కానీ మన మన అంతరంగంలో దేవునికి మనము మన పువ్వున్న హృదయం దేవుణ్ణి మనం శృతిస్తున్నామా గనపరుస్తున్నామా అని మనము మనం అది తెలుసుకోవాలి మనం అది గ్రహించాలి ఎప్పుడైనా అయితే ఎట్లా ఉండాలి నేను ఇందాక చెప్పినట్టు మన ప్రార్థన ధూపం దేవుని సంగతి చేరుతున్నదా ఇట్లా ఆ చెట్టు వల్ల ఉన్నామా పచ్చని చెట్టు వల్ల ఒక పండులేని చెట్టులాగా లేకపోతే పల్లం ఇచ్చే చెట్టు వల్ల ఉన్నామా పల్లం ఇచ్చే చెట్టు దేవునికి ఇష్టం కాని ఎంత మంచిగా ఫ్రెష్గా ఫ్రెష్గా ఆకులు కలిగినవి మంచిగా ఉంటే అది దేవునికి ఇష్టం లేదు కదా పండ్లు కలిగి ఇష్టం దేవునికి దానికి అక్కడ పండ్లు వెతికింది అలాంటి వేషధారంగా ఉంటే దేవునికి నచ్చదు కాబట్టి నువ్వు ఇంకా ఎన్నడో ఫలించకుండా నీ పండు ఎప్పుడు తినకుండా ఎవరు తినకుండా దేవుడు అక్కడ జీవితం దేవునికి అంత అసమాట కాబట్టి మన ఎట్లా ఉంటున్నాయి కదా ఇప్పుడు మనం మంచిగా ఉంట మనం కరెక్ట్ ఉన్నామని అనుకుంటాం ఓకే మనం కరెక్ట్ ఉన్నాము కదా అది మన అంతరంగంలో మనకి తెలుసు మనం కరెక్ట్ ఉన్నాం అని కానీ ఇతరులు ఎట్లుంటున్నారు కదా వాళ్ళకి చెప్పే బాధ్యత కూడా మనకు ఉన్నది కదా చెప్తున్నామా మనం మనం ఇతరులకు చెప్తున్నాం కదా అలాంటిది ఫలం నీలో ఉంటే నువ్వు ఇతరులకు చెప్పగలవు నువ్వు లేకుంటే నువ్వు అది తల ఎత్తుకలో చెప్పలేవు ఎందుకంటే ఇందాక మనం ఆది దేవుడు మాట్లాడుతుంది నువ్వు సాత్క్రియ చేస్తే ఎత్తుకుంటావు కదా నువ్వు సత్క్రియ లేనందుకే కదా నువ్వు తల ముఖం అట్లా చిన్న పుచ్చుకుంటున్నావు అంటుండ కదా దేవుడు కదా దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది కదా నీలో సత్క్రియ ఉంటే కదా నువ్వు ఫలం కలిగిన చెట్టులాగా ఎట్లుంటావు కదా నీ ఫీలో ఫలము ఇతరులు తీసుకునేటట్టు ఉండాలి అంటే ఫలం అంటే దేవుడు కదా మనం ఫలించే వారి ఉండాలని చెప్తున్నాడు కదా కదా వేషధాలను కూడా ఉండద్దు అంటున్నాడు కదా పూర్ణ బలి మనము అర్పించాలి దేవునికి కదా మనం చేసే ప్రార్థన భూలో హృదయంతో ఉండాలి కదా విరిగి నలిగిన బాధ కలిగిన మనసు కలిగి ఉండాలి ప్రతి వారి పట్ల అట్లా ఉండాలి కానీ ఈ రోజులు అట్లా లేనలే ఏదో ప్రార్థన చేసుకుంటాం వాక్యం చదువుతాం వాక్యం ప్రకటిస్తాం కానీ ఆ ప్రవర్తన అయితే ఉంటుంది అదే అది దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు కదా కలిగి ఉండి అంటారు అందుకే కదా తేమంటారు అయితే చూడండి ఆ ఆ విషయంలో అప్పుడు అట్లా నాకు వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అంటే ఈ ఇట్లా ఉంటారనమాట లోపల లోకంలో వ్యక్తులు కదా రక్షణ పొందిన దేవుడిని మమ్మిన యొక్క విశ్వాసం కన్న వ్యక్తులు కూడా ఆ విధంగా ఉంటారనమాట అయితే వేషధారు అన్న పరిశ్రమల గురించి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడినప్పు వాళ్ళని అన్నారు కదా మీరు వేషధారుడు కదా మీరు లోపాలు బయట మీరు ఇట్లున్నారు కదా దేవుడు అక్కడ కానీ అక్కడ మనకి ఏం కనిపిస్తుంది కదా ఆ దేవుడు జ్ఞానులకేనంట కదా జ్ఞానం కలిగి జ్ఞానంగా ప్రవర్తించిన వాడు ఆయనకి ఇష్టం అంట కదా అజ్ఞానులు వాళ్ళే ఉండొద్దని చెప్తున్నాడు అక్కడ వాక్యం ఇందాక మనకి కదా అజ్ఞానుల వల్ల ఉంటే నువ్వు ఎట్టుంటావు బుద్ధిహీనంగా ఉంటావు అని అంటున్నాడు అజ్ఞానం ఉన్న వాళ్ళకి అయితే జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు అందుకే జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని యొక్క మనసుని గ్రహిస్తారు కదా అని అంటున్నాడు దేవుడు చూడండి మన ఇక్కడ అయితే దేవుని యొక్క మొదటి రాక మనం చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే కదా దేవుని మొదటి మొదటి రాకలో శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారు కదా ఆయన రాకడొక చూసారు పరీక్షలు చేసేరు కదా పరీక్ష యొక్క పరీక్షించి చూసి అంటే వాక్యంలో వాళ్ళు చూస్తున్నారు కదా ఆయన ఏ టైంలో వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారని చూసేటు కానీ వాళ్ళకి వాళ్ళంతగానో చూస్తున్నారు పరీక్షల సాస్సులు అన్ని కానీ వాళ్ళ దగ్గరికి దేవుడు రాలేదు జ్ఞానుల దగ్గరికి వచ్చే సువర్తమానం దేవుడు వాళ్ళకి పంపించిన కదా ఆ సువర్తమానం ఎవరికి వచ్చింది జ్ఞానులకు తెలియపరచబడది ఒక దేవుని యొక్క పుట్టుక గురించి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే కదా జ్ఞానం కలిగిన వారికి కదా జ్ఞానం ఎవరుకుంటుందంటే దేవుని తెలుసుకున్న వారికి జ్ఞానం ఉంటది ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి దేవుని మనకి అర్థం చేస్తా అనమాట అంటే తెలియపరుస్తుంది దేవుని యొక్క మనసుని గురించి మనకి జ్ఞానులు ఎందుకు వచ్చి అక్కడ దూత జ్ఞానులకు చెప్పిండు వచ్చి కదా అక్కడ బ్రతహంలో మీ రక్షకుడు పుట్టబోచునని చెప్పిండడు అక్కడ జ్ఞానులకి అయితే చూడండి ఆ దేవుని మొదటి రాకని అప్పట్లో వ్యక్తులు అప్పట్లో పరీక్షలు స్థానలు ఎవ్వరూ గ్రహించలేదంట తెలుసుకోలేదంట ఇప్పటి కూడా కొందరు ఆయన మొదటి స్వార్థని తెలుసుకోలేకపోయారు అయితే ఇప్పుడు రెండవ రాకల్లో దేవుడు రాడినాడు కాబట్టి కదా జ్ఞానం లేని వ్యక్తులు ఎలా తెలుసుకోగలుగుతున్నారని రెండవ రాకడు గురించి ఇప్పుడు చూడు మనము చూడండి అయితే దేవుని యొక్క రాకడికి మనం ఎట్లుండాలంటే కదా మంచి దూపం మనము దేవునికి వేసుకుంటు కదా దేవుని భయభక్తులు కలిగి ఆయనే ఆగ్లం మనం నార్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు కదా అయితే ఆ భయభక్తులు కలిగిన వారు ఎట్లుంటారంటే రాకడు కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ భయంతో ఉంటారు వణుకుతో ఆయన ఎందు కదా ఎంత మనకి దేవునిది భయభక్తులు కలిగి ఉండాలి మనమని చెప్తుండం కదా దేవునిందు భయభక్తులు కలిగి ఉండమన్నాడు కానీ ఈ లోకంలో వచ్చే ప్రతి వాటిని కదా మనం వాటికి జయకుండా భయపడకుండా ఎప్పుడు ప్రభునందు ఆనందించి ఉండమని చెప్పిండు దేవుడు మనకి కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి మనము కదా ఈ లోకంలో వచ్చే ప్రతి దానిని కదా మనము పట్టించుకోకుండా దేవుని నందు ఎప్పుడు ఎట్లుండం అన్నాడు ఆనందం ఆనందంతో ఉండమని చెప్తున్నాడు ప్రభునందు ఆనందం కలిగి ఉండమంటాడు కాబట్టి కదా ఏమంటుండే అందుకే మన ప్రవక్తను మనం అని కదా మనం కరెక్ట్ ఉంటేనే ఇతరులకు చెప్పగలుగుతాం మనం కరెక్ట్గా లేకుంటే మనం ఏం చెప్తాం వేరే వాళ్ళకి చెప్పండి కదా చూసి దేవుడు మాట్లాడుతున్నాం దేవుని కొరకు సాక్షిగా ఉంటాం భూమి మీద కదా ఎవరైనా సాక్షిగా లేరేమో మరి మాట్లాడుతుంది దేవుడు కానీ అయితే ఆ నేనైతే అన్ని మనం మనమేనే నేను అట్లా కలిపి మాట్లాడతా ఏదైనా కానీ కదా లేరని కాదు ఉన్నారు దేవుని కొరకు అట్లా ఉన్నారు కానీ కలిపి మాట్లాడే మంచిది అయితే చూడండి ఇక్కడ ఇప్పుడు రెండవ రాక దేవుడి రాకడా సమీపంగా ఉంది కదా మనము రా ఈ దినాలలో మనం చెడ్డ దినాలలో ఉంటున్నాం మనం చాలా వరకు కదా రోజు మనకు ఏంటంటే విపత్తులు కనిపిస్తా కదా రకరకాల విపత్తులు మనకు కనిపిస్తామని రాబోయాలి కదా అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కదా ఇప్పుడైతే ఇజ్రాయల్ ఫస్ట్ దేవుని మొదటి రాకని ఇంకా గుర్తించండి ఇక వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అదే వాళ్ళు ఇంకా ఆయన వస్తాడని చూసుకుంటూ కూర్చున్నాడు కానీ మనం ఏం చూస్తున్నాం కదా ఆయన రెండో రాకుల ఎదురు చూస్తున్నాం నిరీక్షణ కలిగి సంతోషంతో ఆనందంతో దేవుని కొరకు ఎదురు చూసుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు ఈ రోజు మనకు ఎందుకంటే మొదటి రాక గుర్తించిన వారు అక్కడ అంటే రెండో రాకుడు కూడా గుర్తించిన వాళ్ళు దేవుని ఎందుకు భయం లేకుండా భక్తి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్లు ఉన్నారు ఈ లోకంలో కాబట్టి మాట్లాడుతున్నారు దేవుడు చూడండి అలా రెండో రాకుని కూడా గుర్తించకుండా మనము ఇలా అంటే ఇట్లా ఉంటే కదా ఇట్లా మనము తెలుసుకోగలుగుతామనే దేవుని రాకుల గురించి కదా భయభక్తులు కలిగి మనము ఆయన ఎందు ఉంటేనే కదా తెలుసుకోగలుగుతాము అయితే మనం దేవుని ఎంత నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాలి సాత్ప్రవర్తన కలిగి దింకి సాక్షి కొంటూ ఇంకా నేను ఆ టైం చిన్న లాస్ట్ వాక్యం ప్రసంగి అందం దేవుడు తను తనంట చూడండి తను దేవుడు భూమి ఏం చేసినట్ట ఏడు రోజులు తను సృష్టినంత చేసిన తర్వాత ఏం చేసినట్ట ఆయన విశ్రమించిందంట తన కార్యం ఆయన ఏం చేసిందంట ఇక్కడ చూసిన అయితే నేను ఏమంటున్నంటే తనంటే దేవుడు అంటే ఏడు దినం తన కార్యం ముగిసి ఎట్లా అయితే విశ్రమించిందో అట్లనే మనకంటే విశ్రాంతి ఉన్నదంట దేవుణో కదా మనకు కూడా ఏం చేసినట్టే భూమి తను మనం పంపించింది కదా మన కార్యమంతా కూడా మనం చేసుకొని కదా ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి ఆయన విశ్రాంతిలో మనం ఉండాలి కదా దేవునికి అవిధేయుడిన వారికి ఆయన విశ్రాంతిలో ఉండే అర్హత యోగ్యత ఆ యొక్క ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు కదా దేవుడు ఎవరికి ఇచ్చిన కదా అధికారం కదా ఆయనే ఆ ఎవరైతే ఈ భూమి మీద పంపించారో పనిలో ఉన్నారో కదా ఆయనకి దీవరాత్రులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో ఆయనకి దూపం మనము ఎవరైతే వేస్తున్నారో ఆయనకి ప్రార్థన దూపం కదా వారిని ఏమంటున్నట్టే కదా వారికి అంతా ఈ భూమి కదా తన పనిని అంతా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించోగ్యత అధికారం దేవుడు ఇచ్చిన కాబట్టి ఈ భూమి మీద మనకి ఇచ్చిన ప్రతి పనిని బట్టి దేవునికి సాక్షిగా ఉంటు కదా ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి కదా మనం అందరం కదా అయితే ఎట్లు ఉండాలి మనం కదా మంచి సాక్షిని కలిగి ఉండాలి సత్ప్రవర్తన కదా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మాట్లాడతాడు ఎందుకంటే ఎట్లయితే దేవుడు తన కార్యమంతా తండ్రి చేసి తండ్రి ఎడు తినాలో తను ఎట్లయితే విశ్రాంతిలో విశ్రాంతి తీసుకున్నాడో ఏం అలాగే కూడా ఆ యొక్క విశ్రాంతి ఉన్నదని చెప్తున్నాడు దేవుడు కదా విశ్రాంతిలో ప్రవేశించాలి అందుకే దేవుడు అన్నారు ఈ లోకంలోకి వచ్చి కదా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కదా దేవుని యొక్క శాంతి మనకు అనుగ్రహించి చూడండి దేవుడు కదా అది మనకి విశ్రాంతి చూడండి అక్కడ అయితే ఇక దేవుని నిరీక్షణ కలిగి భయంతో ఆయన రాకుండా కూడా పెద్దలు చూస్తూ సత్ప్రవర్తన కలిగి కదా విశ్రాంతిలో ప్రవేశించాలని మంచి ఒక భయం కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు అంత మాట్లాడతారు దేవుడి యొక్క వాక్యం జీవించి మనకు ప్రార్థన చేస్తుంది స్తోతం ప్రభా పర్షుద్ర దేవ ఈశ్వరానికి వందనలు అయ్యా చేతీ ప్రభా మరి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడాలయ్యా మమ్మల్ని ఎంతమంది బలపరిచేందుకు మీకు వందనలు అయ్యా స్తోత్రాలైనా దేవా ప్రభా అయ్యా ప్రభా భూమి మీద ప్రభా మరి బిడ్డలైన వారు అందరు ప్రభు మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉండేలాగిన ప్రభా అయ్యా ఉండాలని ప్రభావ మీరు మాట్లాడుతున్నారు దేవానికి వందన ప్రభావలు మరి భూమి మీద అయ్యా మీకు సాక్షిగా ఉన్నాం కాబట్టి ప్రభా మిమ్మల్ని మేము ఉండాలి ప్రభా దేవా అవును తండ్రి ప్రభావ మేము భూమి మీద మేము మయం పర్చకే వచ్చినాము తండ్రి అయా ముఖ్య వంద నెలలు చెల్లిస్తున్నాం ప్రభా మాలో పతి బాణిత అయా క్షయమైన ఆహారం కొరకు అక్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడే మనసు మా అందరికి అనుగ్రహించిన ప్రభావ తను ఎవరైనా ఉన్నారేమో తన సత్ప్రవర్తన లేని వారు బ్రబా తల్లి రోజు వాళ్ళు తన ప్రభావి వాక్యం మీరుతో వింటారు తండ్రి వాళ్ళ సత్ప్ర సత్ప్రవర్తన కలిగే మనసు వాళ్ళకి తరగతించడం తండీ ప్రభా తన ప్రభావం మీరు ఆకట్టు మేము నిరీక్షణ కలిగి ఎదురు ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి బాబా అయ్యా నీకు కృతజ్ఞత సుఖ ప్రభావ తండ్రి రాజా బాబా వచ్చిన అందరినీ మమ్మల్ని ఆశ్రదించి దీవించిన ప్రభావ తండ్రి రాజా తండ్రి బాబా మరి ఇంకా మాతో మాట్లాడి బలపరచలేన మా ప్రవర్తన అంతట్లకు మీ అధికారానికి మేము ఒప్పుకునే వారుగా ఉంటాం ప్రభా తండ్రి మేము ఉండాలి దేవా తండ్రి నీకు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నామయ్యా ఏసయా తండ్రి మీరు ఆకలికైనా తండ్రి మంత్రం కూడా తండ్రి బాబా సిద్ధపడి అనేకలు సిద్ధపరిచే బిడ్డలుగా మేము ఉండేలాగిన ప్రభావం మమ్మల్ని ఆశ్రదించమని దేవా ఈస్తు క్రీస్తు పరుషుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ